మూడా ప్లస్ ఆయన వెళ్ళాల్సిన కొన్ని ప్లెస్ నేను కలవర్ చేసుకున్నాను కొంతవరకు స్వామి కృతాత్మ కలర్ చేస్తున్నారు ఆ సందర్భంగా వివిధ దేశాలలో పాశ్చాత్య దేశాలలో మన భారతీయ సంస్కృతి గల ప్రేమ ఆదరము అభిమానము శ్రద్ధ అంత తర్వాత లోకైన అధ్యయనం చేసేటువంటి శీలము ఇవన్నీ మనకి దర్శనమిస్తాయి నేను ఆశ్చర్యపడుతుంది అయితే నేను చూసి చూసినట్టు ఆశ్చర్యపడడం మానేసా కానీ మీరు చెప్తే నేను అభిషేక్తం చేస్తున్నానని అనుకునేప్పుడు మాత్రం లేకపోవడం ఉదాహరణకు బ్రెజిల్ అర్జెంటీనా ఈ దేశాలు ఇటువంటి పాశ్చాత్య దేశాల్లో సౌత్ అమెరికాన్ కంట్రీస్లో తర్వాత ఈ ఏడాది నేను మహామాస్ వెళ్ళలేదు ఆయన క్యూస్ లేకపోతే గో ఎవరికి వెళ్ళినట్లయితే అక్కడ చాలా బాగా వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేస్తారు చాలా బాగా చదువుతారు చక్కగా అధ్యయనం చేస్తారు తర్వాత దే ఆర్ ప్రాక్టీసింగ్ హిందూస్ మామూలుగా హిందువుగా పుట్టి హిందువుగా జీవించి వాడి కూడా ఒక మెట్టు ఎక్కువ స్థాయిలో హిందూ ధర్మము కట్టుబాటుగా వాళ్ళు ఆచరణ చేస్తూ ఉంటారు ఉదాహరణకి ఆ విఘ్నేశ్వరుని ఆలయం తీష్ించుకుని నిత్యావసరగా పూజ చేస్తూ గణపతి ఉపనిషత్తు పారాయణ చేస్తూ దాంతో అభివృద్ధి చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని రిసైటేషన్ చేస్తా ఇవన్నీ చేస్తారు కొంత యాస ఉంటుంది మంత్రం చెప్పేప్పుడు యాస ఇండియాలోనే ఉందిగా అక్కడ పెద్ద ఇంటికి ఇండియాలోనే మనం నార్త్ ఇండియాలో వాళ్ళు చెప్తారు సౌత్ ఇండియాలో వాళ్ళ చెప్తారు అదే తమిళనాడు వెళ్తే అక్కడ ఇంకోలా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్టుగా ఉంటుంది మనం మరో భిన్న రూపంగా ఉంటుంది యాసనే ఉంది డిస్టిక్ట్ గలా యాస మారుతూ ఉంటుంది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు అనేక సందర్భాల్లో మనం వాడకుండా వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు తర్వాత వాళ్ళకున్న శ్రద్ధ కూడా భారతీయుల కంటే వెళ్ళటే ఎక్కువ శ్రద్ధ ఉందేమో అన్నంత అద్భుతంగా ఉంటారు స్త్రీలు మన చీర ఇత్యాది దర్శనం ధరిస్తారు పురుషులు భౌతి అది ధరిస్తారు బొత్తు పెట్టుకుంటారు మన హిందువుల్లో భూములు గుర్తు పెట్టుకోవడానికి సందేహిస్తారేమో వాళ్ళకి శుద్ధంగా పొట్టుకొని తర్వాత హిందూ నామాన్ని కూడా ఉదాహరణకి పెడ్రో అనవతలు ఉన్నాడు సౌకరణలో అతను నారాయణ ఆ సౌ శ్రద్ధ పెట్రో సో ఆ విధంగా ఉంటుంది అమ్మాయిలు ఆ నారాయణు కుమారి దుర్గా ఒక అమ్మాయి శ్రద్ధ అని కోరుకుంటున్నాడు నా దగ్గరకు ఆ స్వామిని అడిగింది శ్రద్ధ అంటే అయితే స్వతండి ఆయన అడిగి ఉంటే నా అప్పుడు శ్రద్ధాసూర్తం పుస్తకం ఇచ్చాడు ఈ జోలుగా సో ఆ యొక్క యాభై శ్రద్ధ సో ఈ విధంగా చాలా మంచి ప్రేమగా అధ్యయనం చేస్తాను తర్వాత జ్ఞానములకు ఉండే ప్రాంఖ్యం అది నేను ఎంత చెప్పినా దానికి తీరదు దాని మీద తగ్గదు జ్ఞానము ప్రధానంగా ఇప్పుడు మనిషికి మూలంలో జ్ఞానం మనిషికి బహిరంగలో కర్మ కర్మ బహిరంగ జ్ఞానం అంతరంగా కాబట్టి ఆత్మ విచారము ఆత్మజ్ఞానము దానికి మనుష్య మాతృలతో అధికారం ఉంటుంది ఆ విధంగా ఈ ఈ విధంగా ఆత్మ విచారాన్ని ప్రపంచాలకంతకే అందజేసేటువంటి కార్యాన్ని మన మహర్షులు ఎప్పటి నుంచో చేస్తూ వచ్చారు అది మధ్యకాలంలో కొంత బ్రేక్ వస్తే దానివల్లి స్వామి వివేకానంద దాన్ని రివైవ్ చేశారు సో అదే పరంపరలో ఈ ఆత్మ విచారణ విధంగా కొనసాగుతూ ఉంటుంది ఆ సందర్భంగా కెనడా ప్రతి సంవత్సరం రెండు సార్లు వెళ్తూ ఉంటాం టొరాంటో సంవత్సరం మాకు సెంటర్ ఉంది ఈ సంవత్సరం కూడా కెనడా రెండు సార్లు వెళ్ళారు తర్వాత శాన్ ఫ్రాన్సిస్తో ఒకసారి వెళ్తూ ఒక పది రోజులకి కూడా అక్కడ కార్యక్రమాలు పూర్తి తర్వాత వాటిమాల అనే ఒక దేశం ఉంది చాలా మంచి దేశం మాయన్ సంస్కృతితో ఉండేటువంటి విషయం మాయన్ కల్చర్ అయితే మీరు ఉంటాను మాయన్ అంటే మన భారతీయ సంస్కృతిలో అయితే అతి ప్రాచీనమైనదో ఇంచుమించు అటువంటి ప్రాచీనత కలిగిన సంస్కృతి ఆ సంస్కృతి విజయమైన జనం ఇంకా ఉంటారు ఆ మాయన్ కల్చరు కాలదర్భంలో కలిసిపోయిన కారణంగా చాలామంది క్రిస్టియన్స్గా మారిపోయి ఉన్నారు అయినా కూడా వాళ్ళ సంస్కృతి యొక్క చిహ్నాలను వాళ్ళు పాటి స్కూతలు బాగా ఉంటారు ఆ విధంగా ప్రధానమైన దేశం వాటి వాటిమాలా అండ్ మెక్సికో ఒక పక్క దేశాలు ఆ రెండు దేశాల్లో కార్యక్రమాలు బాగా అయినాయి అలా దుబాయ్లో నాలుగు రోజులు దుబాయ్లో భారతీయులు చాలా ఉన్నాయి దుబాయ్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళినట్లు లేకపోతే ఢిల్లీ వెళ్ళినట్లు ఉంటుంది తప్ప ఎక్కడికో విదేశానికి వెళ్ళినట్టు దుబాయ్లో అరబ్లు ఉంటారు వాళ్ళు డ్రస్ వేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరో పని వాళ్ళు ఎలా అని కనిపిస్తారు ఎందుకంటే చాలా తక్కువ ఉంటారు మన సమాజంలో ఇక్కడ ఒకడో ఒకళ్ళు కనపడతారు వీళ్ళు వీళ్ళు ఫారినర్స్ ఇక్కడ ఉండాలి అన్నట్టుగా ఉంటారు సో మనం అలా అనొచ్చు కానీ ఫారినర్స్ ఉండాలి ఇక్కడ అని అనొచ్చు దుబాయ్ ఎందుకంటే దుబాయ్ నందే భారత్కి ఉంటాయి ఇది భారతీయత యొక్క విశిష్టత ఏంటంటే మనం సైన్యంతో జీవించాం మనం జ్ఞానంతో జీవించకుండా పోతాం సైన్యంతో వచ్చే శక్తి చాలా తక్కువ మిలిటరీ పవర్ కలిపే ప్రేమకు ఉండే శక్తి చాలా తక్కువ ప్రేమ యొక్క శక్తి ముందు ఈ ప్రపంచంలో ఏ మిలిటరీ శక్తి కూడా నిలబడలేదు అది ప్రేమ యొక్క శక్తి అటువంటి కాబట్టి ఆ విధంగా ఆ దుబాయ్లో భారతీయులు ఎంతో ఉన్న వేదాంత టెంపుల్ ఉంది ఈ మంచిగా బ్రహ్మాండం టెంపుల్ కట్ట అక్కడ కింగ్స్ ప్యాలెస్ షేక్ ప్యాలెస్ ఉంటుంది ఆ ప్యాలెస్ పక్కన పెద్ద మాస్క్ ఉంటుంది ఆ షేక్ దాంట్లో ప్రార్థన చేసేటువంటి మాస్క్ ఆ మాస్క్ వెనకాల ప్రాపర్టీలో మన టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కనే అద్భుతమైన గురుద్వారాలు ఆ గురుద్వారం లందర్ కూడా నడుస్తుంది నాట్ స్వామివీ లంగర్ హై ఆ ప్రాణం కానీ వాళ్ళప్పుడు ఎలా దించారు నేను వెళ్ళలేకపోయారు లందర రోజు లంగర్ నడుస్తున్నాం వెళ్ళి భోజనం చేస్తాం సో ఎవరైనా సో ఆ అక్కడ కూడా క్లాసెస్కి చాలా చక్కటి శ్రద్ధ కనబడుతుంది సో ఇది క్లాసెస్ యొక్క లక్ష్యం ఇంత టాపిక్స్ చూసుకున్నట్లయితే శ్రీమద్ భాగవతంలో ప్రసలాదు చరిత్ర విస్తారణంగా లాబురేట్గా చెప్పడం పూర్తయింది దాంట్లో కొంత భాగం మీకు యూట్యూబ్లోనూ కూడా వచ్చింది మిగిలింది రాలేదు పూర్తయిపోయింది ఈసారి అది ఇట్ ఈజ్ కంప్లీటెడ్ అలాగే తైత్రయోపనిషత్తు శంకర భాష్యంతో సహా శిక్షావల్లి బ్రహ్మ వల్లి పూర్తయినాయి భగవద్గీత తొమ్మిదో అధ్యాయం పూర్తయింది రామాయణంలో సుందరగాహన చెంది ఆ తర్వాత ధన్యాష్టకము అని శంకరుగా అంటే నేను సబ్జెక్ట్ ఏమిటో చెప్తున్నా ఇదే ఈ దేశం తిరిగాము ఆ దేశంలో సబ్జెక్ట్ కూర్చాను ధన్యాష్టకము అనే అది పూర్తయింది అవివేక చూడాలని ప్రోత్సహిస్తారు బాబు వేదాంత ఢీన్ డిమా క్లాసెస్ అవి ఎవరు ఎవరి గిరిజన్ క్లాసెస్ అవి ఎప్పుడో అడగాయిల్స్ తర్వాత చాలామంది విద్యార్థులు తెలిసింది అన్నారు వ్యాకరణము సాహిత్యము అధ్యయనం చేస్తూ ఉన్నారు సంస్కృత సాహిత్యం కాళిదాసాది మహాకౌల యొక్క గ్రంథాలు ఇది కాక పాణీ వ్యాఖ్యలు ఈ చాలా లోతుగా అధ్యయనం చేస్తారు ఇక్కడ ఆ రకమైన లోతుగా అధ్యయనం చేసిన విద్యార్థులు ఇక్కడ చాలా తొలుగులు వాళ్ళు ఒక ఎదుగుదల ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ క్లాసెస్ చాలా అన్గోయింగ్ క్లాసెస్ ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి నేను ఉన్నంతకాలం నడుస్తూ ఉంటాను నేను ఆ క్లాసుకి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఎందుకంటే ఇంకా నేను విన్నంతకాలం వెళ్ళలేను వాళ్ళు అందరూ కూడా ఆ సంస్కృతాన్ని బోధిస్తూ ఉంటారు వేదాంతాన్ని బోధిస్తారు ఆల్రెడీ వాళ్ళు తన దగ్గర క్లాసులు చదువుకుంటూనే సర్వత్రా కూడా బోధిస్తూ ఉంటారు ఉదాహరణకి ఆ విధంగా అధ్యయనం చేసిన తను ఒక తను ఇంటర్నెట్ క్లాసెస్ స్కైప్లోనో దేంట్లో క్లాసెస్ చెప్తూ ఉంటే అన్ని వ్యాకరణ సాహిత్య క్లాసెస్ అవన్నీ కూడా వాళ్ళు చదువుకునే విద్యార్థులు చాలామంది ఉంటారు సో ఆ విధంగా నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చెప్పేటువంటి ఒక గ్రూప్కి సంస్కృత సాహిత్యము వ్యాకరణము వాళ్ళకి అర్థసంగ్రహణ కూడా చెప్పాను ఈసారి ఏడాది తర్క సంగ్రహణలో కొంత భాగం చెప్పాను తర్వాత సంస్కృతం వ్యాకరణమైతే చెంగంతం నడుస్తుంది ద్వాది పూర్తయింది పూర్త వస్తుంది తర్వాత రఘువంశం చదువుతున్నారు శివమహింస శ్రోత్రం జరుగుతారు ఈ రకంగా మంచి కౌపంచకం అయింది కౌపం చేశారు సో ఈ విధంగా సంస్కృత సాహిత్యం వ్యాకరణం బాగా అధ్యయనం చేయటం తర్వాత వాళ్ళ వాళ్ళ కమ్యూని రీష్లో మళ్ళీ వాళ్ళు తీర్చేస్తూ ఉంటారు ఆ విధంగా వేదాంతం వచ్చే కాకుండా సంస్కృత సాహిత్యము జాతర మనకు కూడా మంచిగా తీర్చేయగలిగినటువంటి సమర్థులు అక్కడ తయారయ్యేటువంటి వ్యవస్థ ఉంది అది కూడా బాగా ఖచ్చితంగా ఇది దీని సండే ఈ దీంట్లో వెళ్ళడంలో రావడం దీంట్లో డెట్ ల్యాగ్ నేను కొంచెం నాకు డెట్ ల్యాగ్ మెంటల్ బ్లాక్ కూడా ఉంది ఆ కారణంగా నేను కొంచెం ఇబ్బంది పడుతూ అయిపోయి కూడా ఇలా పూర్తి అవుతుంది లేకపోతే మామూలుగా అవుతాం సో మీ స్టార్ట్ ది క్లాస్ నావు అదే విశేష ఓం శ్రీ మనుమతు నష్న్మూల సాదనంధిపత సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన అస్మదాచార్యపే గురు పరపరా అథశోధ్యాయ ఇది ఉన్నాడు అర్జున ఉవాచ మదను గ్రహాయ పరమ్య మధ్యాత్మ సంజ్ఞితము ఆ సంజ్ఞితం ఉన్నప్పుడు కొంచెం అవునాశిక సంజ్ఞితం అనలా చూసేయడం కాకుండా సంజ్ఞితం ఫుల్గా మాంసిస్తే బాగుంటుంది యత్వోక్గత మమా పదవ అధ్యాయము చాలా ప్రత్యేకమైన విలక్షణమైన అధ్యాయం ఆ అధ్యాయంలో భగవాను విరాట్ శరీరము వర్ణింపబడుతుంది అంటే జగదేవ హరి హరిదేవ జగత్ జగత్తు రూపంగా శ్రీహరియే ఉన్నాడు శ్రీహరి జగత్ రూపంగానే ఉన్నాడు వేదాంతుల యొక్క దృష్టికోణాల విషయంలో దార్శనిక దృష్టికోణం పౌరాణిక దృష్టికోణం కంటే భిన్నంగా ఉంది పురాణ దృష్టిలో అయినట్లయితే ఈశ్వరుడు ఈ బ్రహ్మాండానికి బయటనో లేకపోతే బ్రహ్మాండంలోనే ఊర్ధ్వలోకంలో ఎక్కడో వైకుంఠాది లోకంలో ఎక్కడో చోట ఆయన ఉంటాడు విష్ణుడు విష్ణు అని అనొచ్చు శివుడని మీరు ఎలాగ ఏ పురాణం పడుతుంటే దాన్ని పట్టుకుంది మీరు విష్ణు పురాణం తీసుకుంటే వైకుంఠంలో విష్ణు ఉంటాడన్నట్టుగా ఉంటుంది శివపురాణం అయితే ఆ ఈశ్వరుడికి పేరు కైలాసంలో ఉన్నాడనమాట ఇదే కదా పెద్ద సమస్య ఈ రకమైన భేదం రావడం వల్లనే కదా హిందువులలో కొంత అనైక్యానికి కూడా ఈ రకమైన పురాణ దృష్టి హేతు అట్లో ఉండే తెలుసుకోవాలి అంతరమైన అర్థం అనుకుంటున్నాయి అది అర్థం చేసుకుంటే అలా కాకుండా దానిని అక్షరశ తీసుకోవడం వల్ల కొన్ని వైవిధ్యాలు మనకు కనబడతాయి తర్వాత దేవీ రూపంగా ఉపాసించే వాళ్ళు వీటి వైకుంఠము కాకుండా కైలాసం కాకుండా ఇంకో లోకాన్ని ఒక దాన్ని భావన చేస్తూ ఉంటారు ఈ విధంగా ఉమాలోకం అని సో ఈ విధంగా పురాణ దృష్టిలో ఇక్కడ జగత్తు వేరే ఉంటుంది జగత్తులో జగత్తుగా అతీతంగా చాలా ఉధ్వ స్థానంలో ఈశ్వరుడు ఒక లోకంలో ఉంటాడు ఇది పురాణ దృష్టి కానీ దార్శనిక దృష్టి ఎలా ఉండదు దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అధ్యాత్మంలో ఎలా ఉంటుందో అధిదైవ అధిభూతములలో కూడా అదే ని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి మనిషిని తీసుకోండి మనిషి అంటే ఏది పాంచభౌతిక దేహము మనస్సు ప్రాణము ఆత్మ చైతన్య ఇది మనిషి ఉంటాయి ఈ నాలుగు మనిషి ఆత్మ చైతన్యము లేదు ఇమ్ముడే దేహము ప్రాణము మనస్సు ఇమ్ముడే అటువంటి వాళ్ళని నాస్తికులు ఉంటారు ఆత్మచైతన్యము ఉందో లేదో మనం కృషామ పెట్టావా అనేవాడు సంశయబాదు అగ్నాస్ ఆత్మా అస్థి అస్థి ఏ గోపలబ్ధవ్య వీళ్ళని ఆస్తికులు వ్యవహరిస్తారు ముందుగా మనిషిలో ఉన్న వ్యవస్థ సరిగ్గా అదే వ్యవస్థ మీకు బ్రహ్మాండ స్థాయిలో ఉంటుంది మనిషి దేహము పాంచభౌతికము ఐదు భూతములతో నిర్మాణం మీరు బ్రహ్మాండాన్ని చూడండి బ్రహ్మాండంలో కూడా మీరు ఐదు భూతాలే దర్శనమిస్తాయి మన దేహంలో ఐదు భూతాలు ఉంటాయి పృథివీ అప్పు తేజ వాళ్ళు ఆకాశం బ్రహ్మాండం కూడా అంతే యథా బ్రహ్మాండే తథా పిండాండే యథా పిండాండే కథ బ్రహ్మాండే అని మామూలుగా మీరు వినుంటారు ఓ రోజు నేను ఒక పొలిటీషియన్ని దీన్ని పోర్ట్ చేస్తుంటే విని ఆశ్చర్య ఓ ఇవి మంచిగా బాగా తెలుసున్న వారే ఆయన పేరు మురళీ మనోహర్ దోషి ఎనీవే ఎప్పుడుంటే గుర్తు వచ్చి అన్నాను సో ఇక్కడ ఎలా ఉంటుందో బ్రహ్మాండంలో కూడా అలాగే ఉంటారు కాబట్టి మీరు ఆ బ్రహ్మాండ శరీరైన ఈశ్వరుని గురించి భావన చేయడానికి మిమ్మల్ని మీరు ఒక మోడల్గా వాడకూడదు అలాగే శాస్త్రం అలాగే దర్శిస్తుంది కాబట్టి మీ దేహంలో పంచభూతాలు ఉన్నాయి కదా చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మాండము పాంచభౌతికం పంచభూతములతో నిర్మాణమే ఉన్నది అంటే అర్థమేమిటి ఇది దేహం అనమాట ఈ పంచభూతముల సమ్మేళనం ఏ దేహముగా ఉందో అదేవిధంగా ఈ మన చుట్టూ ఉండే పంచభూతముల యొక్క సమాహారం దానికే బ్రహ్మాండము ఆ బ్రహ్మాండము చాలా పెద్దది అనంతమైనది కానీ పాంచభౌతికము ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఈ పాంచభౌతిక దేహము నా దేహమైతే ఈ బ్రహ్మాండము పరమేశ్వరుని దేహమా ఏది అని ప్రశ్న ఉదయించాలి దానికి సమాధానం ఎస్ కాబట్టి పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండానికి బయట ఎక్కడో కూడా కూర్చుని ఉండడం అన్నది అది కాదు ఇక్కడ వ్యవస్థ ఆ పరిస్థితి వేరు ఆ దృష్టి వేరు దానికి ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి సిగ్నిఫికెన్స్ ఉంటే ఆ సిగ్నిఫికెన్స్ని సిగ్నిఫికెన్స్ అంటే అది అంతరాధం దాన్ని మీరు తెలుసుకోగలిగితే ఆ స్టోరీకి ఆ ఒక యోగ్యత ఉంటుంది ఆ దాన్ని మీరు అక్షరశ తీసుకున్నట్లయితే అదే అసందర్భంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మాండమే దేహముగా పరమేశ్వరుడు ఈ ఒక పరిచ్ఛిన్నమైన దేహమును ఆ పాంచభౌతిక సమ్మేళనము నేను అనే దేహభావంతో ఉన్నవాడు జీవుడు ఈ మొత్తం బ్రహ్మాండమంతా దేహముగా కలిగి ఉన్నవాడు దేవుడు వీడు జీవుడు వాడు దేవుడు జీ తీసి దేయ పెడితే సర్పడుతున్నాడు పాంచభౌతిక సమ తర్వాత జీవుడు ఎందు ప్రాణము గలదు మరి బ్రహ్మాండంలో ప్రాణములే ఉంది దానికి దానికి కూడా ప్రాణహాని పెరుగు వాస్తవంలో ఈ బదులో ఉన్న ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ అన్నట్లుగా ఈ దేహంలో ఉండే ప్రాణము ఆ బ్రహ్మాండ వ్యాప్తమైన ప్రాణము యొక్క ఒక అంశ మాత్రమే ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్న దానికే సూత్రం అనిపే సూత్రాత్మ యొక్క సూత్రం కావండి పాంచభౌతిక బ్రహ్మాండం ఏదైతే కాదో ఇది ఈశ్వరుని యొక్క దేహము అని అనుకున్నారు కదా ఆ రకంగా స్థూల దేహము దానికి విరాట్ అనిపేరు అర్థమవుతున్నాయండి సో ఈశ్వరుని యొక్క స్థూల దేహము బ్రహ్మాండము అనే అర్థంలో బ్రహ్మాండమునకు విరాట్ ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక మహా ప్రాణశక్తి ఫాస్ట్ బుక్ లైఫ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు వ్యాపించి ఉన్నది దానికి ఈ వ్యక్తి దేహంలో దాని పేరేమిటి ప్రాణము ఏమంటే ప్రాణం ఉందా పోయిందో చూడండి అది ప్రాణము ఈ బ్రహ్మాండంలో కూడా దాని పేరు ప్రాణమే ఇప్పుడు బల్బులో ఉన్నదాని పేరేమిటి ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్లో ఉన్నదాని పేరు అదే ఎలక్ట్రిసిటీ అలా సో ఇది ప్రాణమే అది ప్రాణమే అయితే చిన్న ప్రాణం అది పెద్ద ప్రాణం కదా ఆ సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తికి సూత్రం అనేది సూత్రం అని పేరు ఈ చూడండి ఈ మాలలో ఉండే పుష్పాలన్నిటినీ దారము గుచ్చి ఒక చోటకి గుచ్చి తయారు చేసింది దానికి సూత్రము అని పేరు మాలకి ఆ దారా సరిగా విధంగా సకల ప్రాణులను ఒకే ఒక ప్రాణశక్తి అను నిలబెడుతూ ఏకసూత్రబద్ధం చేసేటువంటి మహాప్రాణశక్తి కనుక దానికి సూత్రం సూత్రమే దాని స్వరూపము అనే అర్థము సూత్రాత్మ అని మాట తర్వాత ఈ జీవుని ఎందు ఒక మనస్సు ఉన్నారు ఆ మనస్సుకి బ్రహ్మాండమునందు కూడా ఈ మనస్సు యొక్క స్థానంలో ఒక ఒక తత్వం ఉండాలి కదా ఆ తత్వానికే మహత్తత్వము పెద్దదిగా వీరికి ఉన్న మనస్సుకి అసలంత మనస్సు మా యూనివర్సల్ మైండ్ దానికి మహత్తత్వం ఉంటుంది ఒక్క నిమిషం ఒకసారి ఎమర్జెన్సీ పర్వాలేదు నేను పాఠం కూడా తక్కువే చెప్పాలి అని అనుకున్నా ఇవాళ ఈవేళ నాకుండే ఓపికను బట్టి తక్కువ పాఠం చెప్పి ఊరికే అందరినీ చూసి అయా మహాత్ములారా వాపసు వచ్చాను మీరు మళ్లీ వారిని దయచేయండి అని ఊరికే సూచనిద్దామనే వచ్చాను నేను సో కాబట్టి క్లాసు ఇంత తోటి ఆగిపోయినా ఏం పర్వాలేదు మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగుదాము కరెంట్ వచ్చేస్తే ఇవాళ ఇచ్చేద్దాం ఒకవేళ ఏ కారణం చేస్తున్నా పవర్ రాకపోతే మటుకు మళ్ళీ వారం చెప్తా నాకు అక్కర్లా నేను అలాగే ఉండేమండి ఇంకొక మీరు కొంచెం సైలెంట్ గా అందరూ ఉన్నట్లయితే ఇంకొక రెండు నిమిషాలు చెప్పి దానికి ఒక కంక్లూషన్ పట్టుకొస్తా వాళ్ళను కూడా మాట్లాడమని మానేసేద్దని చెప్పండి శర్మగారు చెప్తా చెప్పండి క్లాసు కొనసాగించేస్తా ఒక నిమిషాలు కొనసాగించి కంక్లూడ్ చేసేస్తా కనుక ఆ మహత్తత్వము ఆ మహత్తత్వం దృష్ట్యా బ్రహ్మాండ ్రహ్మాండ వ్యాప్తమైన జ్ఞానమునకు అధిష్టానము ఆయనకు హిరణ్య గర్భుడు అని పేరు ఆ హిరణ్య గర్భుడు అనే పేరులో ఉండే ఆ తత్వానికే అంటే క్రియేటర్ అనమాట హిరణ్య గర్భుడు అంటే సృష్టికర్త పురాణంలో ఆ హిరణ్య గర్భుడికే బ్రహ్మదేవుడు అనే పేరుతో వ్యవహారం పురాణ సందర్భంలో అయితే వ్యక్తి యొక్క స్వరూపంలో సెకండ్ ఫైల్ అనదర్ ఫైల్ వన్ ఫైల్ అయింది రెండో ఫైల్ ప్రారంభం చేస్తున్నాడు దీనికి అయితే వ్యక్తి యొక్క స్వరూపంలో ఆత్మ చైతన్యము దేహము ప్రాణము మనస్సు వీటిని నిలబెడుతూ వీటికి అధిష్టానంగా ఆత్మ చైతన్యము బ్రహ్మాండమునందు కూడా సర్వవ్యాపకమైన ఆ చైతన్యము కాదు దానికే పరబ్రహ్మ అని పేరు అర్థమైందండి కాబట్టి పరబ్రహ్మ హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడికే ప్రాణదృష్ట్యా సూత్రాత్మాని చె ఆ హిరణ్య బ్రహ్మాండ శరీర దృష్ట్యా విరాట్ ఇప్పుడు మన దగ్గర కూడా పరిస్థితి కదా ఆ జీవాత్మ ఆత్మ చైతన్యము మనస్సు ప్రాణము దేహము అక్కడ ఆ నాలుగు బ్రహ్మాండం ఇప్పుడు ఈ పదకొండవ అధ్యాయము యొక్క మూలమేమంటే ఆ బ్రహ్మాండ రూపంగా ఉండే విరాట్ శరీరాన్ని నేను దర్శించాలి అని అర్జునుడు కోరుకుంటాడు శ్రీకృష్ణుడు పదో అధ్యాయంలో ఏం ఈ బ్రహ్మాండ శరీరి అయిన నేనే నా నుండియే విరాట్ ప్రకటమైనాడు పరబ్రహ్మనుడియే హిరణ్య గర్భ సూత్రాత్మ విరాట్ మూడు ఒకటే ఇప్పుడు దేహ దృష్ట్యా మిమ్మల్ని మీరు నేను నూట డెబ్భై నూట అరవై పౌండ్స్ ఉన్నాను అని అన్నారనుకోండి అంటే మీరు విరాట్ అనుకోండి నా నాలో ప్రాణము గలదు ప్రాణశక్తి బలము గలదు అన్నారనుకోండి మీరు అంటే మీరు సూత్రాత్మ అన్నారు నా మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయి లేకపోతే నా మనస్సులో నేను ఆలోచిస్తున్నాను అంటే మీరు హిరణ్యరకుడు అనమాట నేను ఆత్మ చైతన్య స్వరూపుడను అంటే మీరు పరమాత్మ పరబ్రహ్మ తెలిసింది లేదు ఇదికే చిన్న పెద్ద నేడా చిన్న అయితే జీవుడు పెద్ద దేవుడు కనుక ఆ ఇప్పుడు జీవుడు రూపంగా ఉన్న గురుడు ఆ విరాట్ శరీరాన్ని రక్షించాలని ఆయనకు కోరుకుంటుంది చూడాలనుకున్నాడు ఎందుకంటే అనంతం బ్రహ్మాండం ఈ బ్రహ్మాండము దానికి హద్దులేవా అన్నట్టుగా విస్తరించే ఉన్నాడు మీరు చూడండి భూగోళం చాలా పెద్దది ఎంత పెద్దదంటే జట్టు ప్రయాణం చేస్తే వాళ్ళు ప్రయాణం చేస్తే కానీ అవదు భూగోళం ఎయిటీ డేస్ ఎరౌండ్ చేస్తాను కుసుమం స్వారకంగా ఎవరో ఒక జట్ జట్ విమానంలో వారి రోజుల్లో మొత్తం ప్రపంచానందని చుట్టబెట్టి వచ్చాడు అంటే ఒక లైన్ తిరిగి వచ్చాడని అర్థం ఇలా ఈస్ట్ వెస్ట్ తిరిగాడు సౌత్ నార్త్ భూగోళం చాలా విస్తరించబోతుంది చాలా పెద్దది కానీ ఈ భూగోళము ఒక కణము కంటే కూడా తక్కువ గ్రహమండలాన్ని చూసినట్లయితే సూర్యుడు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహ మండలం చూస్తే దాంట్లో మన భూమి ఎక్కడుందని వెతుక్కోవాల్సి ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలు కలిపితే సూర్యుడిలో ముప్పై వేలో వంతు అంటే తొమ్మిది గ్రహాలని ఒకవంపు చేరిస్తే ఎంత సూర్యుడు దానికి ముప్పై వేల రెట్లు పెద్దగా ఉంటాడు గురుగ్రహంలో స్పాట్ అవుతుంది స్పాట్ అని జూపిటర్ ఈ స్పాట్ ఎలా వచ్చిందంటే మనకి మచ్చలా కనపడుతుంది వాస్తవంలో ఒక పెద్ద యాసిటిరాయిల్ శకలం వెళ్ళి గురుగ్రహాన్ని జీకొన్న సందర్భంగా గురుగ్రహం మీద ఒక గొయ్యి ఏర్పడింది ఆ గొయ్యి మనకి ఒక స్పాట్లా మచ్చలా కనపడుతుంది చూసుకోకూడదు ఆ గొయ్య ఎంత పెద్దదంటే దాంట్లో పదివేల భూగోళాలు కూర్చోబెట్టచ్చు సంచిలో ఏపల కాయలు పెట్టినట్టుగా పదివేల భూ భూగోళాలని ఆ గూతులో కూర్చోబెట్టచ్చు అంత పెద్ద గొయ్యి గురుగ్రహం మీద ఏర్పడిన గొయ్యి దాన్ని బట్టి గురుగ్రహం ఎంత జరుగుతుంది ఇది ఎలా ఉందంటే గుడినే మింగేసేవాడికి గుడిలో లింగం లెక్క అన్నట్టుగా ఆ గురుగ్రహం మీద ఉండే గొయ్యి అలా ఉంటాయి ఇంకా గురుగ్రహం ఎంత పెద్దదో అలాగంటి గ్రహాలు గురుగ్రహం కంటే చిన్నవైనప్పటికీ భూమి చాలా తక్షిణ గ్రహం ఎందుకంటే చిన్నని కూడా మార్క్స్ ఇలాగే ఉన్నా సో ఇటువంటి తొమ్మిది గ్రహాలని ప్రద గ్రహాలు ఇరేనియం యక్ష్యూర్ ఇవన్నీ చాలా విశాలమైన గ్రహాలు వీటన్నింటినీ తొమ్మిదింటిని ఎవరో నేను చెప్పి పాఠం ఇది ఆస్ట్రాలజీకి అవసరమా అండి నేను మీరు యాస్ట్రాలజీ ఎందుకంటే యాస్ట్రాలజీలో భూమి భూమి గ్రహం కదా భూమి చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఉపగ్రహం అంటే అక్కడ గ్రహము అనే పదము యొక్క పరిభాష వారికి ఆ గ్రహం అనే పదానికి ఇప్పుడు నేను మా యాస్ట్రాలజీలో గ్రహ శబ్దానికి ఉండే అర్థం లేవు యాస్ట్రాలజీలో గ్రహ శబ్దానికి ఉండే అర్థం లేవు అర్థం మార్చుకుంటే మేము సర్చిస్తాం అక్కడ రాహువు పేతువు అంటూ గ్రహాలు ఏముండవు ఫిజికల్ గా ఏముండవు ఛాయాగ్రహము మేడకే పేరు రాహువు పేతువు కాబట్టి ఆ సందర్భం వేరు మీరు దాంతో కన్ఫ్యూజ్ చేసి అలా చేయదూసు అని చెప్పడం కోసం నేను ఆ వివేకం ముఖ్యం క్లారిటీ ఉండాలి ఇంజనీర్ అన్నీ కలగకపోవడం చేసి కిచిటీ చేసి కూర్చోబెడితే ఏది చేయాలి అలా చేయకూడదు అందుకోసమని ఆ వివేకాన్ని మీ నేను మన మనవి చేశాను మీకు ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఈ తొమ్మిది గ్రహాలని ఒక చోటకి చేరిస్తే ఎంత ఉంటుందో దానికి ముప్పై వేల రెట్లు ఉంటాడు అంత సూర్యుడు అలా మన్నుతో ఉంటాడు అంత సూర్యుడు అలా మన్నుతో చిన్న మంట వేసి అది కొంచెం ఎప్పు పూలలు వేస్తే మంట పెద్దది అయితే మనం వెనక్కి జరగాల్సి వస్తుంది పెద్ద మంట డేంజర్ అని అనిపిస్తుంది సూర్యుడు అలా అంత సూర్యుడు మండేస్తూ ఉంటాడు కొంత మండడం కాదు ఎప్పుడూ మండిపోతూనే ఉంటుంది అలా ఎప్పుడు మండేటువంటి గోళానికి నక్షత్రము సూర్యుడు ఒక నక్షత్రం మీరు ఈ ఈ నక్షత్రములో ఎలా ఉంటాయంటే కంటితో చూసి నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి సరే అవి సూర్యుడి కంటే పెద్ద వండే గోడాలు సూర్యుడి కంటే పెద్ద కానీ మరి మినుగు మెణుకు మంటూ ఎందుకు కనపడుతున్నాయంటే దూరంగా ఉన్నాయి సూర్యుడి కంటే కూడా కొన్ని వేల కోట్ల రెట్లు దూరం ఎక్కువ దూరంలో ఉన్నాయి ఎంత దూరం అంటే సూర్యుడి నుంచి కాంతి ఎనిమిది నిమిషాలు పడుతున్నాయి తీసుకోవడానికి రావటానికి కానీ ఆ నక్షత్రాల నుంచి కాంతి నా దగ్గరికి చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలతో లక్షల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కొన్ని అంత దూరంగా ఉన్నాయి మనం ఇక్కడ కూర్చుని ఈ నక్షత్రం బాగున్న నక్షత్రం బాగోలేదని బాగు బాగోకపోవడం మనం లెక్కలు వేస్తాం తప్ప అది వాస్తవానికి ఆ నక్షత్రంలో బయలుదేరిన కాంతి ఇక్కడికి చేరడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలతో అంటే మీరు పైకి చూస్తున్నప్పుడు కనపడుతున్న నక్షత్రం అంటే ఆ నక్షత్రం మీరు కొన్ని మిలియన్ సంవత్సరాల ఉన్న నక్షత్రాన్ని కురు తీస్తున్నారు ఇప్పుడు ఆ నక్షత్రాత్ ఉందో లేదో ఎవరికి లేదు మీరు ఇంకో కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు ఉండట్లేదు అర్థమైందని సాధించబట్టి ఆ రకంగా అతి విశాలమైన బ్రహ్మాండం వీరికి తర్వాత మీరు టెలిస్కోప్ యొక్క పవర్ పెంచి చూశారనుకోండి పవన్ కంటితో చూస్తే ఎన్ని నక్షత్రాలు కనబడతాయి ఓ పదివేల కంటితో చూస్తే టెలిస్కోప్లో చూస్తే పది కోట్ల నక్షత్రాలు టెలిస్కోప్ పవర్ పెంచి చూస్తే వంద కోట్ల నక్షత్రాలు దాని పవర్ ఇంకా పెంచి హబుల్ టెలిస్కోప్ అని దాన్ని అంతరిక్షంలో పట్టుకుపోయి ఇక్కడ నుంచి అన్నీ కనపడవు మధ్యలో గ్యాసెస్ అనేటట్లు వస్తాయి కాబట్టి అంతరిక్షంలో వంద మైళ్ళు పట్టుకుపోవడం ఆ టెలిస్కోప్ దాన్ని అక్కడ పెట్టడం అంతరిక్షంలో భూమికి వంద మైళ్ళ పైన అక్కడి నుంచి పడిపోతుంది ఎందుకంటే అక్కడ గ్రావిటేషన్ ఉండదు కాబట్టి అక్కడ ఉంటుందా ఉపగ్రహాలను మనం పెట్టిన ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉంటాయి కదా అవన్నీ అక్కడే ఉంటాయిగా ఇవి కూడా అక్కడ పెట్టారు టెలిస్కోప్ దానికి హబుల్ టెలిస్కోప్ ఉంటే హబుల్ అనే ఒక ఎస్ట్రానమర్ పేరుతో ఒక టెలిస్కోప్ దాంతో చూసినప్పుడు మనకు ఎక్కడి నుంచి చూస్తే వంద కోట్ల నక్షత్రాలు కనపడితే ఆ హబుల్ టెలిస్కోప్ చూస్తే లక్ష కోట్ల నక్షత్రాలు కనపడతాయి ఇప్పుడు ఎవరు లెక్క వేశారంటే ఆ హన్ టెలిస్కోప్ సైజు పెంచి చూస్తే ఇంకా ఎక్కువ కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే మీ టెలిస్కోప్ పెంచి కొద్దీ మీకు కనపడే నక్షత్రాల సంఖ్య పెరుగుతూ పోతుంది అనంతం బ్రహ్మాండం ఈ బ్రహ్మాండము అనంతము నిరవధి కాలశ్చ కాలము కాలం అంటే ఇప్పుడు మనిషి పన్నేళ్లు బతికితే చాలా గొప్ప ఆయుధాలు ఉన్నాయి అని మన ఎంత ఆయుగం అయింది వందేళ్ళు బతికాడు ఏదో వీడియోలో పెద్ద ఘనకా చేసినట్టుగా వీళ్ళు బతిలేదు వీడి కనకాటి ఏమన్నాడు వీడు వందేళ్ళు బతికాదంటే వీడి కనకాలంటే కొనే ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి బతికాడు వీ కెన్ సేవ్ అయిపోయి అది ఇప్పుడు సమాజానికి చేసిన సేవలు ఎక్కడోకి వస్తుంది జ్ఞానం ఎక్కడోకి వస్తుంది కానీ వయస్సులు ఎక్కడో చేయి అంత అలా బాగు మళ్ళ అయినా కూడా వందేళ్ళు బతికేదంటే అది ఒక గొప్ప విశేషం నేను జపాన్లో ఒక ప్రాంతం ఉన్నది ఏదో ఒక్కోషిమానం ఏదో ప్రాంతం అక్కడ అందరూ నూట ఐదు ఏడు నూట పదిహేడు పుట్టి అక్కడ చిన్నపిల్లల పొరుగు పండు పెట్టారు ఆ చిన్నపిల్లలకి పొరుగు పండుగంలో కలిగితే అక్కడ గేట్ ఆఫ్ ఉంటుంది రిబ్బంది పెడతారు కదా ఆ రిబ్బంది అవతల ఆ అందరూ గ్రాండ్ మదర్స్ అనేది గ్రాండ్ ఫాదర్స్ అనేది కూడా నిలబడ్డారు ఈ చిన్నపిల్లలని ఆహ్వానించుకుంటాం కోసం వాళ్ళలో చాలా చిన్న వయస్సు నూట ఆరు సంవత్సరాలు నూట ఆరు అందరికంటే చిన్నవాడు పాప వాళ్ళు మిగతా వాళ్ళు నూట పదిహేడు నూట పదిహేను ఏళ్ళు నూట పదిహేను చిన్న కూడా ఉన్నారు వీళ్ళందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ ఈ పిల్లలు పరిగెత్తుకొస్తుంటే వీళ్ళు ఫ్యూచర్ గ్రాండ్ ఫాదర్ ఫ్యూచర్ సెంచూరియన్స్ ఫ్యూచర్ లో వీళ్ళందరూ కూడా వంద ఐదు వంద ఐదేళ్ళు వంద పదిహేళ్ళు చెప్తారు సో అది చాలా గొప్ప లైఫ్ అని మనం అనుకుంటున్నాం కాయితే ఈ గతం చూసుకుంటే ఈ గతం ఎంతవరకు ఉన్నది ఈ భూగోళము ఐదు వేల ఐదు లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జన్మించిందంటూ భూమి ఐదు లక్షల కోట్ల సంవత్సరాలు అంటే అసలు అది బుద్ధికి బుద్ధి నోటితో నేను అన్నాను చెవులతో మీరు విన్నారే కానీ అది బుద్ధికి తోచదు బుద్ధి స్తన్నైపోతుంది ఆ మాట వినగానే ఊహ అలాగానే స్తన్నైపోతుంది బుద్ధి బుద్ధి దాన్ని ఊహ చేయలేదు భవిష్యత్తులో కూడా ఎంత భవిష్యత్తు ఉంది ఇంకా ఎంత భవిష్యత్తు వస్తుంది అంటే వీళ్ళేదో ర పది పన్నెండులో అయిపోయి పదమూడులో అయిపోతే కౌలు చెప్తూ ఉంటారు పుస్తకాలు నడుస్తూ ఉంటారు జనాలు విశ్వసిస్తూ ఉంటాం బికాజ్ పీపుల్ ఆర్ క్రేజీ ఇన్ ఏవే సో వీటి కోసం ఈ రకమైన ఈ అసత్య ప్రచారాలు మూఢ విశ్వాసాల ప్రచారాలు అవి నడుస్తూ ఉంటాం కానీ భవిష్యత్తు అలా కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు విస్తరించి ఉంటుంది గతం కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు భవిష్యత్తు కోట్ల కోట్ల సంవత్సరాల కాలము నిరవధిగా ఉంటుంది బ్రహ్మాండము అనంతంగా ఉంటుంది ఇప్పుడు అర్జునునికి ఒక కోరిక పుట్టు సఖయిత ద్రష్టునిచ్చతి అని ఈ సూత్రాలు ఇలాంటి సూత్రాలున్నాయి పదకొండో అధ్యాయాన్ని చెప్పే సూత్రాలు మొదటి మూడు సూత్రాలని మీరు ప్రస్తావించాలి ఈ సూత్రాలని నిర్మాణం చేసిన ఆయన వినోబ భావే గారు సో వినోబావే కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ కాదు ఆయన యొక్క మహాత్ముడు సో సఖైత ద్రష్టుమిది సఖ అంటే అర్జునునే శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు శ్రీకృష్ణునికో అర్జునయనియంలో అపారమైన ప్రేమ ఎంత ప్రేమ అంటే కృష్ణీనాంచ ధనంజయ పాండవులలో నేను ధనం చేయడమే అన్నంత ప్రేమ ఎప్పుడు కూడా ప్రేమకు పరాకాష్ఠ ఏమిటంటే నీవు నేనే నేను నీనే అది ప్రేమ యొక్క పరాకాష్ఠ ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఏమో కొంత ధనం ఇచ్చారనుకోండి అది కొంత ప్రేమ నువ్వంటే నాకు ప్రేమ అని మీరు జ్ఞానాన్ని ఇచ్చారనుకోండి అది ఇంకా ఎక్కువ ప్రేమ ధనం కంటే ఎక్కువ ప్రేమ అంటేనే జ్ఞానాన్ని ఇస్తాను లేకపోతే ధనం ఇచ్చి కొంతమంది ఇస్తాను జ్ఞానాన్ని ఇచ్చేదంటే ఇంకా ఎక్కువ ప్రయత్నం ఉంటాడు అలా కాకుండా నన్ను నేను నీపిస్తున్నాను ఇంకా ఇంక ఇవ్వడానికి ఏముంటుంది మనకి రామాయణంలో కథ క్రింద చెప్తారు హనుమంతుడికి ఏమి ఇవ్వాలో అర్థం శ్రీరాముడు కౌగిలించుకున్నాడు అని అంటే అభేదాన్ని వ్యక్తం చేశాడు ప్రేమ యొక్క పరాకాష్ఠ ఏమిటంటే నీవు నేనే నేను నీవే ఇది ప్రేమ యొక్క పరాకాష్ఠ అటువంటి ప్రేమ శ్రీకృష్ణునకు అర్జునుడిపై కలదు అంటే వృష్ణీనాంచె ధనంజయ వృష్ణీనాంచే కాదు పాండవాన ధనంజయ పాండవులలో ధనంజయుడను అంటే అర్జునుడను నేనే అని పదోధ్యయనం అయిపోయాడు అంటే నేనే అర్జునుడము అర్జునుడే నేను అని బలో చేయగలుగుతాడు అంతటి ప్రేమ అంత అపారమైన ప్రేమ ఉండబట్టి అర్జునుడు ఏది కోరితే ఆ కోరికని ఆయన పిలుస్తాడు అర్జునుడు అంటే జీవుడనర్థం ఈశ్వరునకు అంతటి ప్రేమ ఉంటుంది ఇప్పుడు తల్లికి పిల్లవాడి ఎడల అపారమైన ప్రేమ ఉంటుంది కానీ పిల్లవాడికి తల్లి ఎడల ఉంటుందని చెప్పడానికి వీలు సాధారణంగా పిల్లవాడు ఏం చేస్తారంటే ఆట బొమ్మలు దొరికితే తల్లిని విడిచిపెట్టే ఆట బొమ్మ వైపు పరుగులు తీస్తారు జీవుడు కూడా అలాగే ఉంటాడు జీవుడికి ఇదిగో ఈ మాయా జగత్తు ఆట బొమ్మ ఈ జగత్తులో మంచి ఆకర్షణీయమైన వస్తువులు ఉంటాయి జనాలు ఉంటుంది బాగా పెద్ద ఆకర్షణ లాసు రుటీ నోట్సు చాలా పెద్ద ఆకర్షణ వాటి వైపు పరుగులు తీస్తారు దేవుడు పిలుస్తూ ఉంటాడవే అదంతా మిథ్యరా నా వైపు రాదా అంటే కంగారు లేదని ఆ ధనం వైపు పొరుగులు తీస్తారు పిల్లవాడు తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అలాగ వెళ్ళిపోతాడు అలాగే భోగాల వైపు పొరుగులు తీస్తారు ఈ జగత్తు ఇది ఒక దిఖావట్ అదొక అది కనబడేది మాత్రమే తప్ప వాస్తవంగా ఉన్నది కాదు చాలామంది ఈ జగత్తు వాస్తవంగా ఉన్నది అని వాళ్ళు నిశ్చయించి ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు సమాజం చూడండి సినిమా వాస్తవంగా ఉందని అనుకుంటారా లేకపోతే అది ఇంకే గడపడే దొరుకుంటారా అలా అనుకుంటారు జనం ఉందనే ఉంది సినిమా అనేది యథార్థంగా ఉంది అంచేతనే ఫిలిం నగర్ అనేది ఒక సినిమా సత్యం కనుక ఫిలిం నగర్ ఆ సత్యం నుంచి పుట్టింది ఫిలిం తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఆ సత్యం నుంచే వచ్చింది సినిమా అనే సత్యం నుంచి వచ్చేది తర్వాత ఫ్యాన్ అసోసియేషన్స్ ఉంటాయి తర్వాత కేవలము ఆ ఫిల్మ్స్ బేసిస్గా ఉన్న రేడియో స్టేషన్స్ ఉంటాయి టీవీ స్టేషన్స్ ఉంటాయి ఫిల్మే ఉంటుంది వాడికి ఉండదు ఫిలిం తప్ప మరి ఇంకేమీ ఉండదు ఆ రేడియో స్టేషన్స్ టీవీ స్టేషన్స్ ఉంటాయి వాటి మీద ఎలా నిరంతరము దర్శిస్తూ ఉండేటువంటి ప్రేక్షక సమూహం ఇదంతా చూస్తే ఇది ఒక పెద్ద ప్రపంచం ఉన్నట్టుగా ఆయన కృష్ణ సినిమా కానీ అదంతా కూడా మిథ్య అంటూ ఏం సత్యం సినిమా అంతా మిథ్య నాకు నేను ఒక ఘటన చెప్తా చూడండి రాజ్యనాలా సత్యంలో ఒక ఆయన మా ఆయన ఒకసారి పుట్టి పెరిగిన ఊరు కృష్ణా డిస్టిక్లో ఎక్కడో ఊరు వెళ్దామని వెళ్ళాడే దానిలో అక్కడ ఏదో బడి బడి ఒకటి స్టార్ట్ చేసి దానికైతే సేవలు చేసే ఉద్దేశంతో వెళ్ళాడే వెళితే ఆ వెళ్తుంటే ఎవరో చెప్పారు అదే ఆ కాలంలో రాజనాలు ఉన్నాడు అంటే జనం పరుగులు పరుగులు తీసి పోగుపడి రాళ్లు వేసి కొట్టారు ఆయన పాపం కంగారు ఎందుకంటే అంతకు ముందే వచ్చినటువంటి సినిమాలో ఈ రాజనాల కాంతారావు గారిని పెట్టిన తిప్పలు ఇన్ని అన్ని ముప్ప తిప్పలు పెట్టాడు అంత క్రూరంగా ఆయన్ని హింస పెట్టాడు పాపం ఆయన ఇంత కష్టపడ్డాడు ఇంత దుష్టుడు మన ఊరు వస్తాడా అని కాల్ చేశాడు సో దస్ వైస్ట్ అంటే అంటే సినిమా సత్యంగా భాషిస్తున్నాను అలాగే మనకి జగత్తు సత్యం అవసరం అలాంటిది అందుకోసం చెప్పాను దృష్టాంతం మరో దృష్టాంతాన్ని దార్ష్టాంతిగాన్ని అనువయించుకోలేదో ఆయన ఏదో కథలు చెప్పాడనుకోకూడదు వాళ్ళు ఎలా అయితే రాజధానుల మీద రాళ్ళేశారో మనం కూడా అటువంటి తెలివైన పనే చేస్తూ ఉంటాం జగత్తు సత్యమనే ఒక భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటుంది దాని నుంచే ఐడియాలజీలు పుట్టుకొస్తాయి స్వార్థం పుట్టింది అన్నీ దాని నుంచే పుట్టుకొస్తాయి జగత్తు సత్యం అనే ఒక విశ్వాసం నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాడు ఈ జగత్తు సత్యం అనే ఒక మౌలికమైన మిస్టేక్ చేస్తాడు ఫండమెంటల్ మిస్టేక్ చేసి అది మిస్టేక్ అనుకోడు అది సత్యం అనుకుంటాడు ఆ మిస్టేక్ మీద ఒక సూపర్ స్ట్రక్చర్ ఒకటి నిలబెడతాడు పెద్ద సూపర్ స్ట్రక్చర్ ఒకటి నిలబెడతాడు ఆ సూపర్ స్ట్రక్చర్గా ఒకప్పుడు వెలి చేయండి అనిపే అదే సూపర్ స్ట్రక్చర్కి ఇంకోప్పుడు ఇన్స్టిట్యూషన్ అని పేరు లేదా ఆర్గనైజేషన్ అని పేరు ఎవేవో పేర్లు ఉంటాయి ఆ సూపర్ స్ట్రక్చర్ అసూపర్ స్ట్రక్చర్ దేని మీద కట్టారు దాన్ని అంటే జగత్తు సత్యము అనే అసత్యం మీద నిర్మాణం చేసిన సూపర్ స్ట్రక్చర్ జగత్తు మిథ్య ఇపుడు హెల్ప్ నో నాకు తెలుసు అన్నవాడికి మీరు ఏది బోధించే ప్రసక్తి ఉండదు నాకు తెలుసు అని ఎవడైతే వాడు విద్యార్థి He doesn't...he cannot know. So, open mind on a vareke, telushe, okay, I am not aware of that, but open mind on a vareke, telushe. Naaku telusu. I can't tell you that. I can't tell you that. I can't tell you. Naaku telusu. I know. And in the world, I have come to the world. That day your learning has ended. You will not learn anymore. That's the idea that I can do. I ఐ నో వన్ హూ థింగ్స్ దట్ హీ నోస్ డజంట్ నో know. కెనాట్ నో కాబట్టి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ జగత్తు సత్యము అని అని మనిషి భ్రమిస్తూ ఉంటాయి ఆ భ్రమ నుండి ఆ మిస్టేక్ నుంచి ఎవే కుట్టికొస్తూ ఉంటాయి ఎనివే సో ఆ జగద్రూపంగా ఇంతటి బ్రహ్మాండము నిరవధికమైన కాలము ఇదంతా కూడా ఆ భగవంతుడు శక్తిచే తనయందు చూపిస్తున్న ఒక సినిమా